కాబ గురువు అనే పేరుతోటి వీళ్ళు చేసేటువంటి హడాలు గురువుకి పాదాభివందనం చేసేయటం పాదపూజ చేసేయటం లేచకప్పుడు ఆయనకు ఒక దక్షిణ ఇచ్చేయటం లేచకప్పుడు వీళ్ళు లక్షణలో పోటీ చేశారు గురువులకి పాద పూజలు చేసి లక్ష్యంలో ఒకటి పోటీ చేస్తారు గురువులకి పాదపూజలు చేసి మరో వైన్ షాప్ ఇంకొకటి నడుపుతాడు ఏదో చేస్తాడు ఇదంతా చూసి ఈ గురువులు ప్రమోట్ చేస్తారు దాన్ని కానీ గురువులు చెప్పొచ్చా వద్దురా ఇది మీరు చదువుకుంటారు అని చెప్పి చెప్పొచ్చా వీళ్ళు చెప్పరు ఎందుకంటే వీళ్ళకు కూడా బాగానే ఉంటుంది అది పాదపూజలు వస్తూ ఉంటాయి డబ్బులు వస్తూ ఉంటాయి గురువులు పూజలు చేస్తూ ఉంటారు వీళ్ళందరూ నా శిష్యులు అని సైకలాజికల్ ఎక్స్ప్లాయిటేషన్ దీన్నంత కూడా ఆయన నిర్ద్వంద్వంగా ఖండించాడు ఇక్కడ నా ఇదంతా ఈ కథంతా ఎందుకు చెప్పానంటే మీరు ఆత్మవివేకాన్ని అభ్యాసం చేయాలి ఆత్మవివేక దర్శనమైన యో చేయాలి గురువు ఏం చేస్తాడండి మీ ఆత్మవివేకాన్ని మీరు చేయాలి తప్ప గురువు ఏం చేస్తాడు మీరు మనస్సుని వాచ్ చేయాలి మీ మనస్సును మీరు వాచ్ చేయాలి మీ మనస్సును మీరు వాచ్ చేసినప్పుడు ఆ ఇన్నర్ సెల్ఫ్ ఆ ఆత్మ అదే గురువు మీకు తెలుస్తుంది ఏమని ఇదిగో ఇది మనస్సు యొక్క మూమెంటు ఈ మూమెంట్ మంచిది కాదు మంచిదో మంచిది కాదో యూ నీడ్ నాట్ ఈవెన్ సే దట్ ఓకే దిస్ ఈజ్ హౌ ద మైండ్ ఈజ్ మూవింగ్ యూ వాచ్ ఇట్ అండ్ ద మైండ్ ఈజ్ మూవింగ్ ఇట్ ఈస్ నాట్ మై మూమెంట్ ఇట్ ఈస్ ది మూమెంట్ ఆఫ్ ది మైండ్ ఆ వివేకాన్ని నువ్వు అభ్యాసం చేయి ఎందుకంటే అల్టిమేట్గా ఆత్ ది ఇన్నర్ గురు ఆత్మన్ ఈజ్ ది ఓన్లీ రియాలిటీ గురువు విషయం అలాంటి పెట్టండి మీరు అనుభవానికి తెచ్చుకోవాల్సి ఉంటుంది ఆత్మ చైతన్యం ఉంది చూసారా అదొక్కటే ఓన్లీ రియాలిటీ ఎవ్రీథింగ్ ఎల్స్ ఈజ్ ఎ షాడో ఛాయ మీరు సూర్యకాంతిలో నిలబడి ఉన్నారనుకోండి సూర్యకాంతి ఒక్కటే సత్యం ఈ నీడలు ఉన్నాయి చూసారా ఆ నీడలు సత్యం కాదు అదేవిధంగా ఆత్మచైతన్యం ఒక్కటే సత్యం ఆత్మచైతన్యంలో ప్రకాశించేటువంటి జగత్తులో ఘటనలు కానీ వ్యక్తులు కానీ పరిస్థితులు కానీ నామాలు కానీ రూపాలు కానీ సుఖాలు కానీ దుఃఖాలు కానీ ఇవి ఏమీ సత్యం కాదు ఇదంతా కూడా షాడో వరల్డ్ ఆ వెలుతురు ఆ వెలుగు అదొక్కటి సత్యము కాబట్టి ఆ షాడోని షాడోగా చూడగలిగితే దట్ ఈజ్ రియలైజేషన్ అది మిథ్యని మిథ్యగా చూడగలగటం అండ్ ఎప్పుడైతే మీరు మిథ్యని మిథ్యను చూశారో యూ డోంట్ ఫాలో ఇట్ మిథ్యని సత్యమని భ్రమపడితే ఏం చేస్తారు యు ఫాలో ఇట్ ఆ వీళ్ళు తాడు చూస్తారు పావు అనుకుని కర్ర కోసం పరిగెడతాడు ఒకడు పావును కొట్టడా మంత్రాలు మొదలు పెడతాడు ఏది నాగదేవతకి కోసం మంత్రాలు మొదలు పెడతాడు వెరాజ్ వివేకవంతుడు ఏం చేస్తాడు ఇటు కర్రకి పరిగెత్తాడు అటు మంత్రాలు వాడికి వచ్చు మంత్రాలు రావని కాదు కానీ ఆ మంత్రాలకి ఇది టైం అని ఆ మంత్రాల జోలికి వెళ్ళడు వాడు ఏం చేస్తాడంటే ఇది త్రాడుగా పాములా అనిపిస్తోంది తప్ప పాము కాదు అది త్రాడు అని చూసి ఊరుకుంటాడు ఆ రకంగా వెన్ వీ లుక్ ఎట్ ది వరల్డ్ యాజ్ మిథ్యా ఇట్ ఈస్ అన్యల్ ఇట్స్ ఎ షాడో వరల్డ్ ఇట్స్ ఎ షాడో నథింగ్ మోర్ దండి సో ఎవరైనా మానం చేశారనుకోండి ఇట్స్ ఎ షాడో అవమానం చేశారనుకోండి దట్ ఈస్ ఆల్సో ఎ షాడో మానం చేసినప్పుడు మనం సంతోషపడాల్సింది లేదు అవమానం చేస్తే దుఃఖించాల్సింది లేదు శత్రువు మిత్రుడు ఈ ద్వంద్వాలన్నీ కూడా దే ఆర్ షాడో దేర్ ఇస్ ఓన్లీ వన్ రియాలిటీ దట్ ఈస్ ది ఆత్మా ఎంటైర్ వరల్డ్ ఈజ్ ఎ ప్రొజెక్షన్ ఆఫ్ ది ఆత్మా ఆన్ ది క్యాన్వాస్ ఆఫ్ స్పేస్ టైల్ వై దిస్ ప్రాజెక్షన్ బికాస్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ విత్ ది బాడీ అండ్ మైండ్ కాబట్టి మనం ఏం చేయాల్సి ఉంటుందంటే మనస్సులో కదలికొస్తే ఆ మనస్సు మనస్ తర్వాత ఇంద్రియం ఇంద్రియం తర్వాత జగత్తు ఆ డైరెక్షన్లో వెళ్ళకూడదు ఆ డైరెక్షన్లో వెళ్ళడం అంటే ఎలాగనమాట ఇది నీడ ఇటువైపు ఉన్న నీడ కాబట్టి అటు తిరిగారు ఆ నీడ ముందుకెళ్తుంది కాబట్టి మీరు నీడతో పాటు పరిగెత్తారు అంటే యు ఆర్ పుట్టింగ్ యువర్ బ్యాక్ టు ది సాన్ అలా చేయకూడదు మనం ఆత్మ అనే సూర్యుడికి వెన్ను చూపి మనం సంసారంలో ముందుకు వెళుతున్నాం ఆ పొరపాటు చేయకూడదు ఈ సంసారం అనేది నీడ అసలైన వెళ్తు ఆత్మ చైతన్యమే ఆ నీడకి వెన్ను చూపండి టర్న్ బ్యాక్ టర్న్ అరౌండ్ అండ్ స్టే విత్ యువర్ శా ఆత్మస్వరూపమునందు నిలిచి ఉండుము ఈ ఆత్మ చైతన్యము ఇట్ ఈజ్ ఆల్వేస్ దేర్ దానికి ఉదయమో అస్తమయమో అనేమి ఉండదు మీరు సపోజ్ బస్సులో కూర్చున్నారనుకోండి మీరు ధ్యానం చేసుకుంటే ఆత్మచైతన్యంలో మీరు విలీనం కావచ్చు అక్కడ ఉంది ఆత్మచైతన్యం మార్కెట్ ప్లేస్లో మీరు ఆత్మలో విలీన ఆత్మనిష్టగా ఉంటుండే రాత్రిపూట ఉంటుంది దీనికి ఇదేమి బ్రాహ్మీ ముహూర్తము అలాంటి సమస్యలు లేదు దీనికి బ్రాహ్మీ ముహూర్తంలో దేవతలు ఉంటారు నదిలో కాబట్టి అప్పుడు వెళ్ళి స్నానం చేయాలి ఒంటి గంటకి రాత్రి ఒంటి గంటకి కనుక నదిలో స్నానం చేసినట్లయితే రాక్షసులు ఉంటారు నదిలో వాళ్ళేమో ధ్వంస అలాంటి ఇబ్బందులు ఏమి లేవు ఒకసారి నేను చిన్నప్పుడు జపం చేయడానికి స్నానానికి వెళ్తున్నా మాకు వాచీలువి ఏం లేవుగా వాచీలు ఎక్కడి నుంచి వస్తాయి వాచీలు లేవు ఇంట్లో అసలు మీకు క్లాక్ ఉండదు చుట్టుముక్కలు ఎక్కడా కూడా క్లాక్ ఉండదు సూర్యోదయం సూర్యాస్తమయాలు కాకులు పూసేయి కాకులు పూసేయంటే ఇంకా తెల్ల పడుతుంది అదో టైం అదో ఒక అలా అప్పుడు నాయనగారు ఎరా ఎక్కడికి రా వెళ్తున్నావు అంటే స్నానానికి పోతున్నా ఎందుకు చెప్పండి ఇప్పుడు టైం కాదురా మూడున్నర ఎంతో ఎంత ఉంది ఇప్పుడు టైం కాదుది అని ఆయన ఇప్పుడు రాక్షసులు ఉంటారు ఆ నదిలోనూ ఇప్పుడు స్నానం చేయకూడదు అంటారు ఏదో స్టోరీ దీని భాగవతంలో కథ కూడా ఉంది ఈయన నందమహారాజు యమునదిలో స్నానానికి వెళ్తాడు అది అర్ధరాత్రి వెళ్ళిపోతాడు తెల్లవారిందనుకుని భ్రమపడి అర్ధరాత్రి వెళ్ళిపోతాడు ఈ టైంలో నన్ను డిస్టర్బ్ చేస్తావా అని వరుణుడు ఏం చేస్తాడంటే పటు లేకపోతాడు ఏమో ఈయన్ని అప్పుడు శ్రీకృష్ణుడు వెళ్తే నేను వచ్చాను పొరపాటును తీసుకొచ్చాన మీ నాన్నగారిని తెలియక నేను అరెస్ట్ చేసి తీసుకొచ్చాను ఆయన కూడా రాంగ్ టైంలో స్నానం చేసుకున్నాను నదిలో అని చెప్తాను ఇది పురాణ దృష్టి అలా ఉంటుంది స్నానం చే నియమాలు పాటిస్తేనే మంచిది బట్ ఇక్కడ ఆ సమస్య లేదు మీకు అర్ధరాత్రి తెలివి అనుకోండి ఆత్మా ఈజ్ ఆల్వేస్ దే వెయిటింగ్ ఫర్ యూ యూ కెన్ రిజాల్వ్ కొద్దిసేపు కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు ఈ లోపల మనస్సును నిద్రకోవాలనుకుంటే కొడుకునే అనుకోవచ్చు ఇట్ ఈజ్ ఎవర్ దే మీరు ఏమి కష్టపడక్కర్లా ఆ విధంగా అభ్యాసం చేయాల్సి ఉంటుంది దానివల్ల ఏమవుతుందంటే ఈ అభ్యాసం వల్ల ఏమవుతుందో చెప్పుకుంటారా మీ మీ ఎగ్జిస్టెన్స్ ఆత్మ అంటే చిత్ సత్య బీయింగ్ Your being, your existence, becomes యువర్ బీయింగ్ యువర్ ఎగ్జిస్టెన్స్ బికమ్స్ సో సింపుల్ ఎంత సింపుల్ అయిపోతుందంటే దాన్ని మీరు ఎక్స్ప్రెస్ చేయలేరు ఆ సింప్లిసిటీని ఎక్స్ప్రెస్ చేయలేరు చాలా సింపుల్ అయిపోతుంది ఒక lo, మందిలో వీడి కులమేమిటి వాడి కులం ఏమిటి అని కుల ప్రధానంగా ఉండే పది మందిలో lo, కులం అనే ఐడియా మైండ్ క్రాస్ కాకుండా ఉండిపోతారు నేను వీడి ప్రాంతం ఏమిటి వాడి ప్రాంతం ఏమిటి అని అటువంటి వాతావరణంలో అసలు ప్రాంత భావన అనేది మీ మైండ్లో అలా క్రాష్ కూడా చేయకుండా ఉండిపోతారు శత్రుమిత్ర భావన అనేది అసలు ప్ర ప్రవేశించనే ప్రవేశించదు వీడు ఉన్నతుడు వీడు పైవాడు సోషల్లీ అప్వర్డ్ వీడు సోషల్లీ డౌన్వర్డ్ వీడు తక్కువ అనేటువంటి అసలు ఈ ఐడియా ఉచనీచ భేదము ఇట్ డజంట్ క్రాస్ యువర్ మైండ్ ఒకడికి వీడికి అపకారం చేద్దామని వాడికి ఉపకారం అలా అనిపించని అనిపించడం ఎంత సింపుల్ అయిపోతారంటే ఇంకా ఆ సింప్లిసిటీని వర్ ఏమని వర్ణిస్తారు ఆ సింప్లిసిటీ అసలు కాంప్లెక్సిటీ అంతా కూడా ఈ ద్వంద్వాలను బట్టి వచ్చే కాంప్లెక్సిటీ అంతా కూడా శత్రు మిత్ర ఏమీ ఉండదు వాడు శత్రువు కానీ వాడు వచ్చినప్పుడు వాడు శత్రువులా అనిపించడం వాడికింకా మనం వీడికి శత్రువును వాడనుకోవచ్చు కానీ మహాత్ములు అసలు శత్రుభావమే ఉండదు కాబట్టి మహాత్ముల యొక్క ఆ సింప్లిసిటీ ఆ సరళత ఆ రుజుత్వము దాన్ని వర్డ్స్లో ఎక్స్ప్రెస్ చేయలేదు అది ఆ ధ్యానం చేత మనం దాన్ని అభ్యాసం చేసి సంపాదించుకోవాల్సి ఉంటుంది ఇక్కడ శరణాగతి చేస్తారు దేనికి శరణాగతి చేస్తారు ఇప్పుడు శరణాగతి దీక్ష అంటారు ఏం చేస్తారు తిరుపతిలో బయలుదేరుతారు తిరుపతిలో తీసుకుంటారు దీక్ష తిరుపతి టౌన్లో దీక్ష తీసుకుంటారు అందరూ ఎల్లో డ్రస్ ఓ గురువు ఉంటాడు అది అది కూడా మంచిదే నేను దాన్ని అంతలా తిరస్కరించడం అనవసరం సందర్భంలో ఉంటుంది కానీ ద్వైతం అంటే మరి అలా ఉంటుంది ఏ వీళ్ళ పెద్ద గ్రూప్ని శరణాగత దీక్ష తీసుకున్న వాళ్ళు ఫలానాతో అసెంబ్లీ కావాలని అంటాడు రిజిస్ట్రేషన్ దానికి డబ్బులు కట్టడం వీళ్ళందరూ అక్కడ దీక్ష తీసుకుంటారు దీక్ష మాస్ లెవెల్లో దీక్ష ఆ అనండ్ అందరూ ఏదో అనిపించటం ఇప్పుడు మీరు దీక్ష వచ్చింది అందరూ కట్టుకోండి ఈ ఎల్లో బట్టలు కట్టుకోవడం ఇప్పుడు అందరూ కలిసి పైకి నడిచి వెళ్తారు విట్ ఈజ్ ఎ గుడ్ థింగ్ ఏమండే అక్కడికి వెళ్ళి ఆ వెంకటేశ్వర స్వామికి శరణాగతి దీక్ష అనేదో జసేదో పూజ ఏదో చేస్తారు అది అయిపోయిన తర్వాత ఇప్పుడు దీక్ష అయిపోయింది అని ఆ ఎల్లో బట్టలు తీసేసి మళ్ళీ సివిరి ఇండ్రస్ వేసి అంటే శరణాగతి ఎంతసేపు ఉందన్నమాట It is a ritual performed in a given time and it begins and it ends. That is not true. That is true. I am not true. But if you are aware of the body, you are not a person who is a person who is a person or is a person who is a person, you are also a person. As a stage it is useful. But if you don't make any progress, get stuck there, it is counterproductive. Ganyalaghe onte, karmandiyalaghe onte. Karma bandhishtundi, leja karma yogaanga tirchi diddhukunte, adhi mananle mundu kiti shkarthu. Ufayatov pasha, ite na onte, ite na onte. Ufayatov vahini, not pasha. It could be this way or that way. It can go either way. Kati laga. Kati. కిచెన్లో మంచి కూరగాయలు అవి కోసుకుని భోజనాన్ని తయారు చేసుకుంటు ఉపయోగపడుతుంది వేలు తెగొట్టుకుంటూ కూడా ఉపయోగపడుతుంది బౌత్ బేసిక్ ఇవన్నీ అలాంటివి కాబట్టి అది కాదు అంటే శరణాగతి అంటే ఏమిటో తెలుసిన రిజెక్ట్ ది వరల్డ్ రిజెక్ట్ ఇంద్రియాస్ నెగెక్ట్ ద మైండ్ అహంభావాన్ని కూడా డ్రాప్ చేసేయండి అహం అనే సెన్స్ ఆఫ్ ఐనెస్ డ్రాప్ అయ్యండి and just you surrender yourself ah aynas a small sense small sense small self mundu surrender danni ahankaran ni ego ni a sense of person nenu oka person ane a sense ni you surrender to the space like awareness just surrender there just be adi sharanu you surrender there మైండ్ రివోల్ట్ చేస్తుంది ఎందుకంటే మైండ్కి వెరైటీ కావాలి కంటెంట్ కావాలి ఇదో పాయింట్ నేను చాలాసార్లు చెప్పాను మైండ్కి వెరైటీ కావాలి కంటెంట్ కావాలి మీరు ఆలోచించండి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్కి రండి అసలు మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కంకషన్ ఇన్స్ట్రుమెంట్స్ ఇలా వాయించి ఎన్ని రకాలున్నాయో తెలిసిన ప్రపంచంలో ఎన్ని రకాలున్నాయి డోలు మధ్యలో ఇంకా ఇంకా ఆ వెరైటీ ఇంకా మైండ్ బాగ్లింగ్ వెరైటీ ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా అబ్బా ఎన్ని వెరైటీ ఇన్స్ట్రుమెంట్స్ తర్వాత వైలిన్ స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఎన్ని రకాలుంటాయి హ్యూమన్ మైండ్ ఈజ్ లైక్ దాట్ ఇట్ వాన్స్ వెరైటీ ఎప్పుడైనా ఆర్కెస్ట్రా చూసారా ఆర్కెస్ట్రా సింఫోని సింఫోనీ చూసారా మొన్న సింఫోని ఒకటి జరిగింది శ్రీ రవిశంకర్ జయించారు ఆ దాంట్లో వేణలు పదివేలు మద్దిళ్ళు పదివేలు హార్మోనీయులు పదివేలు అక్కడ నెంబర్స్ గేమ్ అది వేరే సింఫనీ ఉంటుంది సింఫనీలో గంట కొట్టి వాడు ఉంటాడు వైలిన్లు ఉంటాయి కొన్ని వైలిన్లు మనిషి గంట పెద్ద ఉంటాయి అది అది ఎలా ఈడ్చుకొచ్చి అక్కడ నిలబెట్టిదాన్ని ఇలా ఇలా అంటూ ఉంటాడు తంబురాలు ఉంటాయి తర్వాత మధ్య మధ్యలో ఓ గంట ఓ వేణు ఉంటుంది ఓ క్లారి ఉంటుంది అబ్బా ఎన్ని ఎన్ని ఉంటాయండి యాభై మంది ఉంటారు ఈ యాభై మందిని ఒకటిల్లా ఇలా ఆడిస్తూ ఉంటాడు సిమ్ ఫోన్ ఇలా నేను నన్నోసారి మోసుకుపోయారు సిమ్ ఫోన్ అయితే ఏ పని ఇంకెప్పుడు ఇలాంటి దానికి పెట్టకుండా టైం వేస్ట్ వాళ్ళంత డబ్బు కూడా ఖర్చు తర్వాత నిద్రాశేషం ఉండి మొన్నడు ధ్యానం చేయకపోవడం ఇలాంటిది పెట్టకండి ఎంత వెరైటీ ఎందుకు మన సంగీత కచేరీ ఉందనుకోండి దాంట్లో ఎంత వెరైటీ ఈయన పాడుతూ ఉంటాడు ఈయన పాడినప్పుడు ఈయన వెనకాల ఒకళ్ళు పాడేయని ఇంకొక ఆయన ఏమండి వైలిన్ ఉంటుంది తర్వాత వేణ ఉంటుంది తర్వాత ఘటం ఉంటుంది మధ్యలో ఉంటుంది ఇది కాక ఇలాంటిది ఒకడు పెట్టుకుని ఒకడు కొడుతూ ఉంటాడు దానికి కంజీరా ఉంటుంది కంజీరా ఏదో పేరు ఇది కాక నోట్లో పెట్టుకుని టింగ్ టింగ్ టింగ్ అంటూ ఒకడు కొడుతూ ఉంటాడు అది కంజీరా తర్వాత తంబూరా పెట్టుకుని ఒకళ్ళు ఒక తంబూరా ఇటు ఒక తంబూరా ఇది కాక టింగని ఒకడు ఉంటాడు ఏమిటి ఇదంతా ఇదంతా పెట్టి తొమ్మిదింటికి మొదలు పెడతామని తొమ్మిదిన్నరకు మొదలుపెట్టి అప్పుడు మొదలు పెడతాడు ఏమంటాడు నగుమోము అంటాడు అసలు ఆ నగుమోము ఒరిజినల్ స్పిరిట్ ఏమైనా మిగిలిందా అసలు నీ అంతా ఎప్పటికీ స్పిరిట్ ఏమన్నా ఉందా ఏమైనా నాకేం కనపడలేదు నీకేమైనా కనపడతాడు పాండిత్యం చూపించుకునే తగ్గట్టుగా ఉంది తప్ప దీంట్లో ఆ శరణాగతి ఎక్కడుంది భక్తి ఎక్కడుంది దాంట్లో భక్తి ఉంటుంది సెకండరీ లో ఉంటుంది చిన్న స్ట్రీమ్ ఉంటుంది మేజర్ స్ట్రీము ఈ వెరైటీ మైండ్కి వెరైటీ కావాలి దీంట్లో వ్యక్తులు తప్పు కాదు వ్యక్తులు తప్పు పట్టట్లేదు నేను ఆ మైండ్ అలాంటిది యూ విల్ బి డిఫీటెడ్ బై ది మైండ్ ఆన్ దిస్ పాయింట్ అయితే ఎందుకంటే మైండ్కి వెరైటీ కావాలి కంటెంట్ కావాలి ఇప్పుడు మీరు ఆత్మనిష్టలో ఉన్నారనుకోండి కంటెంట్ ఏమీ లేదు అక్కడ ఆకాశం ఆకాశంలో కంటెంట్ ఏముంది కంటెంట్ ఏమీ లేదు వెరైటీ ఏముంది వెరైటీ ఏమీ లేదు నో వెరైటీ నో కంటెంట్ దాంతో మైండ్ రివోల్ట్ చేస్తుంది కాబట్టి మైండ్ అలా లేనమై ఉండదు అది ముందుకు వచ్చేస్తుంది ఇట్ వాన్స్ వెరైటీ అండ్ కంటెంట్ దట్ ఈజ్ వేర్ యూ గెట్ డిఫీటెడ్ కాబట్టి క్రమంగా ఆ సింప్లిసిటీ అవుటర్ సింప్లిసిటీ వాల్యూ లేదండి అవుటర్ సింప్లిసిటీ చాలదు అవుట ఇప్పుడు ఔటర్ సింప్లిసిటీ ఎలాంటిది అంటే ఔటర్ కట్టు బొట్టు లాంటిది ఆయన చాలా సింపుల్ అంటే అది అవుటర్ సింప్లిసిటీ చాలదు ఆయన చాలా సింపుల్ అని మీరు వెళ్ళి ఆయనతో మాట్లాడటం ప్రారంభిస్తే ఆయన తీసే ఇమోషన్స్ ఉంటాయి చాలా ఘోరాతి ఘోరంగా ఉంటాయి ఇమోషన్స్ ఇప్పుడు ఒక ఆయన గోచిబెట్టు కూర్చున్నాడు ఏం చాలా సింపుల్ చెట్టు కింద కూర్చున్నాడు గోజు పెట్టు కూర్చున్నాడు చెట్టు చాలా సింపుల్గా ఉన్నాడు వెరీ సింపుల్ వెళ్ళి దండం పెట్టారనుకోండి ఏ ఊరు మీద అని అడుగుతా అంటే మా ఊరు అక్కడ అక్కడ అవును మీరు బ్రాహ్మణా లేకపోతే కమ్మ అని అడుగుతాడు ఈజీ సింపుల్ అవుటర్ సింపుల్ ఎస్ బట్ ఈ ప్రశ్నను బట్టి ఆయన సింపుల్ అనిపించిందా కాంప్లెక్స్ అనిపించిందా మీకు కాబట్టి కేవలము ఓ లాయిన్ క్లాత్ పెట్టుకుని సింపుల్గా ఉన్నాడు కాబట్టి అవుట్ సైడ్ ఈ సింపుల్ అని మీరు అనుకోద్దు ఆయన వేసి ప్రశ్నని బట్టి ఆయన సీక్ చేస్తున్న ఇన్ఫర్మేషన్ని బట్టి ఆయన ఇన్సైడ్ ఎంత కాంప్లెక్స్గా ఉంటుందో మీకు తెలిసిపోతుంది మీరు ఏ కులమా అని అడిగాడు అనుకోండి దాన్ని బట్టి మీకు ఏమర్థమైంది ఆయన ఆపరేషన్ ఎలా ఉందో తెలిసిందా తెలిసిపోయింది కదా అవుటర్ సింప్లిసిటీ కాదు ఇన్నర్ సింప్లిసిటీ ఇన్నర్ సింప్లిసిటీ అంటే You are friends for 20 years, but still you don't know what is the caste. And the authority, that doesn't cross the mind, It did not cross the mind. That is the simplicity. Taravata, we agree, and the sumbundho, fadhyana taravata koda telithu. What kind of social economic status you have? Fadhyana taravata koda telithu. That is the simplicity. Inner simplicity on the left. ఆ ఇన్నర్ సింప్లిసిటీని బాగా డెవలప్ చేసుకుంటే ఈ ధ్యానంలో ఈ మైండ్కు ఉండేటువంటి వెరైటీ అండ్ కంటెంట్ ఎడిక్షన్ ఏదైతే ఉందో దాన్ని మీరు ఓవర్కమ్ చేయగలుగుతారు చేసి అలా ధ్యానంలో నిలిచి ఉండాలి చిత్తం మనహ ఇత్యనర్థాంతరం ఎవరైనా అనర్థాంతరం అంటే గ్రామాంతరంలాగా గ్రామాంతరం అంటే ఇంకో గ్రామం అనర్థాంతరం అంటే ఇంకో అనర్థం కాదు అలా కాదు అది నా అర్థాంతరం అంతేగాని అనర్థ అంతరం కాదు అనర్థాంతరం అంటే ఏమిటి మరో అనర్థం అని మరో అనర్థం కాదు మరి ఏమిటి అర్థాంతరము కాదు అంటే వేరే అర్థం లేదు చిత్తం మనహ వేరే అర్థం లేదు అంటే పర్యాయ పదము అనర్థాంతరం అంటే ఇంకో అనర్థం వచ్చి పడుతున్నట్టు ఇవి రెండు పర్యాయ పదముడు ఇక్కడ చిత్తమ్మనుంది కదా అదే సంబోధయత్తి కొంతమందికి ఏమంటే చిత్తం అన్నారు కదా మరి మనస్సు అహంకారం ఏదో అదే సందర్భం ఉంటుంది అన్నిటికీ ఒకే ఆ సందర్భం వేరు మనస్సు వేరు బుద్ధి వేరు చిత్తం వేరు అహంకారం వేరు ఆ సందర్భం వేరు నాకు వాళ్ళు తగులుతూ ఉంటారు చిత్తం సంబోధ అంటే ఏమంటే మరి బుద్ధి మాట ఏమిటి అన్నారు అంటే ఆయనకు వెంటనే ఆ డివైడెడ్ చిప్తమే మనస్సులో పట్టేస్తుంది కాదయా బాబు అలా కాదు ఆ సందర్భం వేరు ఆ డివిజన్ చేసి మాట్లాడే సందర్భం వేరు ఇక్కడ చిత్తం అంటే మనస్సు మరి బుద్ధి బుద్ధి అదే ఇది అదే సో ద మైండ్ స్టాఫ్ విచ్ ఇంక్లూడ్స్ దగో ఆల్సో సో అది అని అలాగే మరి భ్రమపడకుండా ఉండడం కోసం ఆయన భాష్యకారులు క్లియర్ చేశారు విక్షిప్తంచమోగేషు పునః విక్షిప్తం అంటే విప్రస్వృతం అని రాశారు ఆనందగిరి అంటే అన్ని దిక్కులలోకి పరుగులు తీస్తూ ఉంటుంది దానికి ఇంకోటికేమన్నా రాశారంటే అలా ఎందుకు పరుగులు తీస్తుంది మనస్సు అంటే విషయప్రమణం అంటే ఇట్ ఈజ్ మనస్సుకు నేక్ ఉంటుంది ఏమిటా నేక్కు ఆ భోగాల వైపు టకటక వెళ్తూ ఇక్కడ ఈ భోగం ఉంది అక్కడ ఆ భోగం ఉంది అని అలా చక టక టకటకాలుసుకుంటుంది కొంతమంది బుద్ధులు ఉంటారు వాళ్ళకి ఏమీ తెలియదు సో ఒక ఆయన నాతో అన్నాడు ఏమంటే స్వామీజీ ఒకప్పుడు కాఫీ కావాలన్నాడు మనకు ఎంతసేపు అయినా ఆయన ఒక గంట అయింది మనం ఏం చేస్తున్నాం ఏ కాఫీ కావాల్సిన వాడివి కొంచెం చుట్టూ చూడొద్దా వీళ్ళు ఇలా ఈ రోడ్డు అమ్ముటే ఒక్క మీటర్స్ వీళ్ళు అక్కడ హోటల్ ఉంది ఓ ఈజీ ఇట్ ఎస్ గో సో ఆ విషయ ప్రవణం అంటే మైండ్ ఆల్వేస్ లుకింగ్ ఫర్ సమ్ భోగా అర్ధ ఆల్వేజ్ లుకింగ్ ఫర్ సమ్ భోగా అర్ధ సమ్ కంఫర్ట్ ఇట్ వాట్స్ సమ్ టేస్ట్ ఆర్ సమ్ సైట్ ఆర్ సమ్ సౌండ్ ఏదో ఒకటి కావాలి దానికి అలా ఉంటుంది మైండ్ ఆ స్థితిని కనిపెట్టి ఎందుకు మైండ్కి ఇప్పుడు ఇంట్లో కూర్చుంటాడు కూర్చుని కిటికీలోంచి చూస్తూ ఉంటాడు ఎందుకు అంటే రోడ్ మీద ఎవరు వెళ్తున్నారు వైషుడ్ యూ నో What's going on? What would you do? Because it is supposed to increase all beings that come here. All beings want the lives of three or two, one thing that completely Oh know and understandShamayet! All beings proclaim the English language. Theyẫy religion with the language of human. The temple. And the truth. Don't ever Pilate it alone. Did you believe in all give to some minimum gifts? ఎప్పుడెప్పుడైతే పరువు తీస్తుందో అప్పుడప్పుడు శ్రీకృష్ణుని మాట గీతలో చెప్పాడు ఏమన్నాడంటే యథోయతో నిశ్చరతి మనశ్చంచలమ స్థిరం తతస్తతో నియమైనం ఆత్మన్యమ వశం నయ్యేది చక్కటి శ్లోకం ఇది పరిగెడుతుందను మనం పునః ఆ పునః అంటే అర్థమయ్యే పునఃశమయ్యేది సో దాని గురించి ఫైట్ చేయకూడదు మూడు నాలుగు పొరపాట్లు చేయకూడదు ఒక డిసప్పాయింట్ అవ్వకూడదు ఫ్రస్ట్రేట్ అవ్వకూడదు తిట్టకూడదు మనస్సుని అపోజ్ చేయకూడదు మనస్సుని ఫైట్ చేయకూడదు ఆ అంచతనే స్మైల్ ఆల్ ది టైమ్ విత్ ఎ స్మైల్ యూ హ్యావ్ టు హ్యాండిల్ ది మైండ్ జస్ట్ బ్రింగ్ట్ బ్యాక్ అల్టిమేట్లీ యు ఆర్ నాట్ ది మైండ్ మైండ్ నిగ్రహింపబడినా మీరు కాదు నిగ్రహించకపోయినా మీరు కాదు మీరు మైండ్ వెనక్కాలన్న చైతన్యమే మరి మైండ్ని నిగ్రహించడం ఎందుకంటే ఆ మైండ్ వెనకాలన్న చైతన్యాన్ని ఇది కప్పేస్తుంది అందుకోసం అది ఒక్కసారి సత్వగుణంలోకి వస్తే ఇట్ డజన్ మ్యాటర్ దాన్ని ఇంక చేయాల్సిందేం లేదు అలా ఎందుకు పట్టుకున్నారుగా చెప్పారంటే మనోనిగ్రహమే మోక్షము అని చెప్పారు యోగులు అది కరెక్ట్ కాదు మనోనిగ్రహమే మోక్షము ప్రాణాయామమే ప్రాణాయామమే మోక్షము ఇది ఒక వాదం ఉంటుంది ఇది పతంజలి పతంజలి అంతగట్టిగా ఏం చెప్పలేదు కానీ మొత్తానికి పతంజలి పేరుతో చెప్తారు అది సరికాదు అది వేదాంతులు అంగీకరిస్తారు వేదాంత సమ్మతమైన ధ్యానం ఒకటి వేరే ఉంటుంది ఏవం పునఃపున అభ్యస్యత ఈ రకంగా మీరు పునఃపున అభ్యాసం చేయాలండి అంటే ఫెయిల్ అయినప్పుడు నిరుత్సాహపడకుండగా మీరు అభ్యాసం చేయాలి లయాబోధితం విషయభ్య వ్యావర్తితం అది అంటే ఏమిటి ఇప్పుడు అభ్యాసం ఏమైంది లయమొస్తుంటే సంబోధిస్తారు అంటే నిద్రపడ్ నిద్ర వస్తుంటే ఎలర్టీ చేస్తారు మనస్సు విషయముల వైపు పరిగెడుతుంటే వెనక్కి తీసుకొస్తారు ఇంత పని చేస్తా చేసినా మనసు ఇంకా విలీనం కాకుండా ఉంటుంది అప్పుడు ఏం చేయాలి వాచ్ ఇట్ డోంట్ డూ ఎనీథింగ్ అబౌట్ ఎట్ యు రియలైజ్ దట్ ఇట్ ఈస్ ది నేచర్ ఆఫ్ ది మైండ్ మైండ్ ఈజ్ లైక్ దా సషాయం విజానింగా మనస్సులో కశాయము గలదు రాగద్వేషములు గలవు అని తెలుసుకో నీ మనస్సు వెనక్కి తీసుకొచ్చి నిద్రపోకుండా ఎలర్ట్ చేసినా కూడా ఇంకా మండి అది డిస్టర్బ్ అయ్యి దిశలో ఉందే తప్ప విలీనం అవ్వట్లేదు ఆత్మ చైతన్యంలో విలీనమయ్యి ఆకాశము ఉండిపోవుట ఆ స్థితి రావట్లేదు ఆ సంకల్పరహిత స్థితి రావట్లేదు వెళ్తే వెనక్కి తీసుకొచ్చారు నిద్రపోకుండా ఎలర్ట్ పెట్టారు అయినా కూడా నేను సంకల్పరహిత స్థితిలో ఉండగలుగుతున్నాను అనే అనుభవం కలగట్లేదు ఆ స్టెబిలిటీ రావట్లేదు ఫర్ ఎనీ లెంగ్త్ ఆఫ్ టైం ఓ నిమిషమో రెండు నిమిషాలో సంకల్పరహితంగా ఉండాలి కదా నేను ఉండలేకపోతున్నాను వాట్ ఈస్ ది ప్రాబ్లం దెర్ ఈజ్ నో ప్రాబ్లం విత్ యూ విత్ యూ దెర్ ఈజ్ నో ప్రాబ్లం ది ప్రాబ్లమ్ ఈజ్ విత్ ది మైండ్ యు ఆర్ నాట్ ది మైండ్ దెన్ వాట్ షుడ్ ఐ డూ యా యూ జస్ట్ డూ దిస్ మచ్ నో విజానీ ఏమిటి నో స కషాయం ఈ మైండ్లో కషాయం బాగా ఉంది అని తెలుసుకోండి మైండ్లో కషాయం పెట్టుకుని ఇప్పుడు కాఫీలో డికాషన్ ఎక్కువ పోసేసి ఒక చెంచాడు పంచదార వేసినా రెండు చెంచాలు వేసినా అది బాగా బెటర్గానే ఉంటుంది అది నుంచి రాదు దానికి ఆ కషాయం ఎక్కువ వేసిస్తే అంత అలాగే ఉంటుంది లేకపోతే పన్న పౌడరు కాఫీ పౌడర్ ఎక్కువ వేసి టిక్ లిక్విడ్ కింద డికాషన్ తీసి దాంట్లో ఎన్ని పాలు పోసినా అది సెటిల్ సెటిల్మెంట్కి రాదు ఎంత పంచదార వేసినా ఎన్ని పాలు పోసినా ఇంకా చేదుగానే ఉంటుంది కాఫీ ఎవరా ఇంత చేదుగా ఉంది కాఫీ అలాంటిది మనస్సు దాన్ని ఎంత అభ్యాసం చేసినా ఇంకా రాగద్వేషాలు పోలేదనమాట నిజానికి మనం కూడా ఏం చేస్తామంటే మనం ఈ కాంట్రడిక్ట్ అవ్వదు ఓ రోజు ధ్యానం ఉంటాం ఇంకో రోజు సంసారం ఉంటాం ఓ గంట ధ్యానం మరో గంట సంసారం ఓ కాలు ధ్యానంలో ఉంటు ఓ కాలు వేదాంతం ఇంకో కాలు సంసారం సంసారాన్ని మాత్రం వదిలిపెట్టడు దాన్నే అభ్యాసం చేస్తూ ఉంటాడు దాన్నే పోషిస్తూ ప్రేమగా పోషిస్తూ ఉంటాడు అప్పుడప్పుడు వేదాంతం ఉంటూ ఉంటాడు అంచేతనే కషాయం ఎక్కడికి పోదే అలాగే ఉంటుంది దట్ ఈస్ ది ప్రాబ్లం కాబట్టి మనస్సులో కషాయాలు పోలేదు అవలా బలంగా ఉన్నాయి అని తెలుసుకో తెలుసుకుని మరేం చేయాలి మళ్ళీ దుఃఖం సర్వమనుస్మృత్య సో కామ కామభోగాన్ని నివర్తయ్యారు మళ్ళీ మళ్ళీ లైఫ్ స్టైలు మళ్ళీ చేంజ్ చేయండి నీ లైఫ్ స్టైల్ రిక్వైర్స్ చేంజ్ మా ఇండ్ చెప్పిన మాట వింటలేదంటే అర్థమేంటి కషాయం తగ్గలేదంటే అర్థం ఏంటి ఇంకా నీ కర్మయోగం చాలేదు నీ వైరాగ్యం సరిపడలేదు ఆ వైరాగ్యాన్ని మరింత అభ్యాసం చేసుకో ఆ రెండు ఉపాయాలు చెప్పారు కదా అజము సర్వమనుస్మృత్య జాతం అజం సర్వ మనసుకో గుర్తు చేసుకోవాలి సో ఇదంతా మిథ్య అని గుర్తు చేసుకోవాలి రిమైండ్ ఎవరు సార్ ఇదంతా జగత్తు మిథ్య రిమైండ్ ఎవర్సం ఆ కషాయాన్ని తగ్గించుకోవాల్సి ఉంది నాపి్యాపన్నం అంతరాలావస్థం సమత్వంలోకి వెళ్ళిపోవాలి అంటే ఆకాశము వలె నిర్మలమైన స్వచ్ఛమైన ఆ సచ్చిద్్రూపంగా వీడు ఉండిపోవాలి భావహీన సద్భావసుథితి అని భగవాన్మహర్షి చెప్పిన ఆ స్థితికి వీడు చేరుకోవాలి చేరుకోలేదు మైండ్ వెనక్ అటు వెనక్కి తీసుకొచ్చి పెడుతున్నాడు తప్ప ఆ అబ్సార్ప్షన్ రావట్లేదు అబ్సార్ప్షన్ అంట ధ్యానంలో ఒక అబ్సార్ప్షన్ వస్తుంది అది రావట్లేదు మరి ఏం చేయాలి అంటే అది ఏ మరి ఏమైపోయింది అంతరాలవస్థి సంసారంలోకి వెళ్ళినట్టు కాలేదు అటు ఆత్మనిష్ట కుదరలేదు ఆ మధ్యలో వెళ్లాడుతూ ఉంటుంది అప్పుడు మీరు యూ షుడ్ నాట్ లూజ్ ఎన్థూజియాసం యూ షుడ్ నాట్ లూజ్ కరేజ్ అప్పుడు ఏం చేయాల్సి ఉంటుందంటే జస్ట్ నో ఓహో తెలుసుకో అంతే ఇప్పుడు మనం ఏమవుతుందంటే ఒక కుర్రాడికి వీడు చదువుకుంటాను అని అంటాడు సరే వాడికి ఏదో నాకు ఇది కావాలా అది కావాలి సరే అన్ని వ్యవస్థలు చేస్తారు వాడు బాధ రూమ్కి పైకి వస్తాడేమో అని ఎంతో సేవ చేస్తారు చేయాల్సినవన్నీ చేస్తారు ఆరు నెలలు అవుతుంది సంవత్సరం అవుతుంది పరీక్షలు వచ్చాయి రిజల్ట్స్ వచ్చాయి వాడు ఫెయిల్ అయ్యాడు ఇప్పుడు ఏం చేస్తారు గెంతులేస్తారా అయితే వాడిని కొడతారు అలాంటి పొరపాట్లు అందరూ చేస్తారు వెళ్ళి వాడిని కొట్టడం వాడిని కొట్టడం ఎందుకు ఏ దానివల్ల ఉపయోగం ఏంటి అది గెంతులేయడం లేకపోతే ఏమిటి నేను నీ మీద ఇంత ఖర్చు పెట్టాను ఇదంతా వేస్ట్ అయిపోయిందని వాడిని చెడమడా తిట్టడం వాడిని అవమానం తను దుఃఖపడ్డం ఎందుకు మరి ఏం చేయమంటారు ఓకే జస్ట్ విజానీయ్ ఓకే వీడికి చదువుతుని పైకి వస్తాడని అనుకున్నాము వీడికి చదువుతుని పైకి రాదు జస్ట్ విజానీయా చేయాల్సిందేమో దెన్ వాట్ దెన్ వాట్ నువ్వు విల్సి ఏదో సంథింగ్ ఎల్స్ విల్ కమ్ ఏదో చేస్తాడు వీళ్ళు చదువుకుని బయట వస్తాడు అనుకున్నది మాత్రం అవ్వలేదు యు నో ఇట్ అలాగే ఈ మనస్సు ఇది తన స్వరూపంలో నిలిచి ఉంటుంది అని మనం అనుకున్నాం అవలేదు ఓకే యు నో ఇట్ చక్కసాయం ఈరోజు పొద్దున్న ధ్యానం సరిగ్గా జరగలేదు మనస్సు సరిగ్గా విలీనం కాలేదు ఆ అబ్సాప్షన్ రాలేదు యు నో ఇట్ నో ఇటెడ్ లిమిటెడ్ దాట్ అప్పుడు లేచి ఒకప్పు కప్పు కాఫీ కాదు కాఫీ కాచుకొని ఆ తర్వాత ఏదో పుస్తకం చదువుకుని మళ్ళీ లైఫ్ స్టైల్లో చేంజెస్ని తీసుకొచ్చి దాని గురించి ఆలోచించుకుని మళ్ళీ అభ్యాసం వైరాగ్యాన్ని దాన్ని మళ్ళీ అభ్యాసం చేసుకోవచ్చు మొన్నటి పొద్దున్న ధ్యానంలో కూర్చుంటే ఈసారి సార్ వస్తుంది ఈ టాపిక్ మీద స్వామి చెన్మయానంద బాగా చెప్పారు ఓ పుస్తకం ఒకటి తీశారు ఆయన బతుకున్న రోజుల్లో మెడిటేషన్ అనే ఒక పుస్తకం ఒకటి వచ్చింది దాంట్లో ఆయనే ఐదు ఆర్టికల్సో ఆరు ఆర్టికల్సో రాశారు ముందు వన్ టూ త్రీ అలా వై మెడిటేషన్ హౌ అంటే వాట్ ఈజ్ మెడిటేషన్ అంటే ఇలా ఆయన స్టైల్ ఒకటి ఉంది ఆయన కొంచెం డ్రామాటిక్ స్టైల్లో చేస్తారు ఏది చేసిన వాట్ ఈజ్ మెడిటేషన్ వై మెడిటేషన్ హౌ మెడిటేషన్ ఇలాంటి పేర్లు పెట్టి దాంట్లో ఆయన ఓ మాట బంగారులాంటి మాట రాస్తారు మెడిటేషన్లో ఫెయిల్ అవ్వడము జీవితంలో సక్సెస్ అవ్వడం కంటే ఎక్కువ విలువైనది అని రాస్తారు జీవితంలో సక్సెస్ అయ్యారనుకోండి ఏమవుతుంది ఓ కోర్టు కేసు నెగ్గారనుకోండి ఓ లక్ష రూపాయలు పోయాయి అనుకున్నాం వచ్చాయి ఏమవుతుంది ఇప్పుడు ఒక ఆయన కోర్టు కేసు లక్షలు రా వచ్చాయి సడెన్గా మంచి సంతోషపడ్డాడు ఆయనకి ఏవో అప్పులు అవి తిరే మళ్ళీ సంవత్సరం వెళ్ళేప్పుడు మళ్ళీ అలాగే ఉన్నాడు మనిషి అలాగే ఉంటాడు కదా పది లక్షలు వచ్చినంత మాత్రాన్ని ఏమైపోతుంది లేకపోతే పిల్ల పిల్లలు ఏదో ఎంసెట్ పరీక్ష ఫస్ట్ క్లాస్లో వేశారు ఐదు వందల ఎనభై మార్కులు వచ్చి ర్యాంక్ వచ్చింది ఓకే వండర్ఫుల్ హ్యాపీ తర్వాత దెన్ వాట్ కాబట్టి ఈ సంసారంలో సెటిల్మెంట్ అనేది ఏముండదు సంసారంలో సక్సెస్ అనేది ఏముండదు అది ఊరికే సక్సెస్ లాగా అనిపిస్తుంది తీరా కొంతసేపు అయ్యేపటికి అది స్టోర్ ఇప్పుడు కొన్ని మామిడి పళ్ళు ఉంటాయి తిన్నప్పుడు బాగానే ఉంటాయి తిన్నమైపోయి మంచిగా దాకా పుస్తకం చూసుకుంటుంటే కడుమ ఏదో వాళ్ళకి వెళ్తే ఉంటుంది ఎవటో అంటే ఎక్కడి నుంచి వచ్చింది ఆ మామిడి పళ్ళులో ఉండే పులు పంత వచ్చింది అన్నమాట తిన్నప్పుడు ఏదో తీయగా పుల్లగా బాగానే ఉంటుంది తినమైపోయిన తర్వాత మంట వస్తుంది ఈ జగత్తులో ఉండే సక్సెస్లు అలాగే ఉంటాయి దీంట్లో ఇంకో రహస్యం ఉంటుంది ఎంత అద్భుతంగా సక్సెస్ వస్తే అంత డౌన్ సైడ్ ఉంటుంది దానికి అంత హెవీ డౌన్ సైడ్ ఉంటుంది కాబట్టి జగత్తులో సక్సెస్ పొందడం కంటే మీరు జగత్తుని పక్కన పెట్టి మెడిటేషన్లో కూర్చుని ఆ మనస్సు కషాయంగా ఉంది అని తెలుసుకుని ఆ మెడిటేషన్ అబ్సార్ప్షన్ కాలేదని బయటికి రావడమే శ్రేష్ఠము అని అనివరా ఎందుకంటే సకషాయం నిజాని అది మొన్నడు వస్తుంది అబ్సార్ప్షన్ ఆ మొన్నడు వస్తుంది ఏ జగత్తులో సక్సెస్ఫుల్ ఉన్నాయనుకోండి ఎందుకు పనికిరాను సక్సెస్ లేదు అది మిథ్యది అరేసి ఇది సత్యవస్తువు సత్య వస్తువుతోటి మీరు హ్యాండిల్ చేసేప్పుడు యూ విల్ సక్సెడ్ యూఆర్ బౌన్ టు సక్సెడ్ ఇక్కడ ఫెయిల్యూర్ అనేది ఏమి కాబట్టి అందు గురించే ఫెయిల్ అయినప్పుడు నిరుత్సాహపడకూడదు అంటూ చాలా బాగా చెప్పేవారు సకషాయం అందాము సకషాయం సరాగం ీజ సంయుక్త మనహిజీ ఇది ఈ మనస్సు ఇంకా దీనికి రాగము గలదు రాగముంటే రాగము చేత ద్వేషం కూడా ఉపలక్షణమే రాగం ఆపోజిట్స్ దీంట్లో ఉన్నాయి రాగశబ్దానికి ఆసక్తి సంసారాసక్తి దీనికి ఉన్నది పోలేదు అని తెలుసుకో అంతే నీ మనస్సు సంసారాసక్తి ఇంకా పోగొట్టుకోలేకపోయింది ఉంది సంసారాసక్తి అని తెలుసుకో ఇట్స్ గ్రేట్ అచీవ్మెంట్ సో ఇప్పుడు గురువుగారి దగ్గరికి వెళ్ళి గురువుగారు నాకు నాకు సంసారాసక్తి పోయిందా అని అడిగారు అనుకోండి ఆ పోయిందని చెప్తాను ఇంకేం చెప్తాడు కానీ మనకి మనకే తెలుస్తుంది ఏమని పోలేదు ఉంది లేకపోతే ఎక్కువ ఉంది ఉంది మంచిది కదా ఆత్మే సద్గురువు గురువు చెప్పేది గురువు చెప్తాడు గురుస్థానంలో దానికి ఉండి ప్రాధాన్యం దానికి ఇష్టం దాన్ని మనం కాదనము కానీ ఆత్మే సద్గురువు ఆ విజానీయా సరాగం బీజ సంయుక్తం అంటే అజ్ఞానం అంటే దీనికి ఇంకా వెరైటీ కావాలి కంటెంట్ కావాలి భోగాలు కావాలి ఇంకా ఈ అజ్ఞానాన్ని వదుల్చుకోలేదు ఏదో ప్రపంచంలో ఇంకా ఏదో ఉందనేటువంటి భ్రమ దీనికి పోలేదు అని మనకు తెలుస్తుంది అది ఆ తెలియడం తన గురి తన మనస్సుని తాను అంచనా వేసుకోగలగడము చాలా గొప్ప విషయం మనం ఏం చేస్తాం ఎదరు వాళ్ళ మనస్సును అంచనా వేస్తాం వీడు మనకి రెస్పెక్ట్ సరిగ్గా ఇవ్వలేదు వాడు ఏదో కొంత రెస్పెక్ట్ ఇస్తాడు వాడు అండర్ ప్రెషర్ ఉంటాడు సంసారం యొక్క ప్రెషర్ ఉంటుంది వాడి మీద ఆ ప్రెషర్లో ఉండే ఎక్కువ రెస్పెక్ట్ ఇవ్వలేడు ఏదో రెస్పెక్ట్ ఇస్తాడు వాడి మనస్సు మనకు అనుకూలంగా లేదని మనం తంటాలు పడ్డమే తప్ప మన అది మానేజ్ చేయాలి వాడి మనస్సు వాడు ఉంటుంది మన మనస్సుని మనం చూసుకుంటాం కొద్దిసేపు ధ్యానం చేద్దాము రిటార్గా కూర్చుని ఇంత ధ్యానం క్లాస్ అయిన తర్వాత ఏ ధ్యానం చేయకుండా ఇంటికి వెళ్ళిపోతే బాగుండదు చేతులు ఊళ్ళో పెట్టుకునే నడుము నిటారుగా పెట్టుకునే కళ్ళు లైట్గా మూసుకునే ధ్యానం అనగా క్రియ కాదు ఇట్స్ నాట్ ఎన్ యాక్షన్ కూర్చోవడం యాక్షను కళ్ళు లైట్గా మూయడం యాక్షను చేతిలో ఒళ్ళో పెట్టుకోవడం యాక్షన్ ఇవన్నీ యాక్షన్స్ కానీ మెడిటేషన్ ఇస్ నాట్ ఎన్ యాక్షన్ కాబట్టి డోంట్ లుక్ అట్ ఇట్ యాజ్ ఎన్ యాక్షన్ అనేక పనులు చేశాము ఇంక ఇప్పుడు ఇంకో పని చేసుకున్నాము లేకపోతే సంసారానికి చెందిన పనులు చేశాము ఇప్పుడు అధ్యాత్మానికి చెందిన పనిని చేస్తున్నాము అని అనుకోవద్దు మెడిటేషన్ ఈజ్ నాట్ ఎ డూయింగ్ దెన్ వాట్ బీయింగ్ జస్ట్ బీ మనస్సులో థాట్స్ అన్నీ కూడా డ్రాప్ చేసేట ఎలాగో అనే ప్రశ్న వద్దు ఎందుకంటే అది ఎడిషనల్ థాట్ నో క్వశ్చన్ జస్ట్ డ్రాప్ జస్ట్ బి ఏదైనా థాట్ వస్తే దాని గురించి చింతచేసేది ఏమీ లేదు వచ్చింది పోతుంది కానీ దట్ ఈస్ డూయింగ్ థాట్ ఈజ్ డూయింగ్ థింకింగ్ ఈజ్ సేమ్ యాజ్ డూయింగ్ థింకింగ్ ఈజ్ నాట్ బీయింగ్ సీ దాట్ నో దాట్ thinking is doing. It's not being the state being kabatti nenu thinking kaadu nenu being nas swaroopamu thinking kaadu nas swaroopamu being థాట్లో పాజిటివ్ నెగిటివ్ ఉంటాయి పాజిటివ్ ఇమోషన్ నెగిటివ్ ఇమోషన్ కాబట్టి థింకింగ్లో ఆపోజిట్స్ ఉంటాయి డ్రాప్ ద థాట్ థాట్స్ అండ్ బీ జస్ట్ బీ బీయింగ్ పాజిటివ్ కాదు నెగిటివ్ కాదు ఇట్ ఈజ్ నాట్ ఎనీ ఆఫ్ ది థింగ్స్ you cannot say what it is but you can be the being nan enjoy untaru swami ji just be just be no doing just be మనస్సు ఒక ప్రెషర్ పెడుతుంది ఒక ప్రెషర్ని క్రియేట్ చేస్తుంది ఆ బియింగ్ నుంచి బయటకు వచ్చేసి థింకింగ్ చేయాలి అనే ప్రెషర్ మనస్సు క్రియేట్ చేస్తుంది ఆ ప్రెషర్ ఉంటుంది మనస్సులో టు నోటీస్ ఇట్లా అదే బీజం ఆ ప్రెషరే బీజం అదే కషాయం పెదవుల మీద చిరునవ్వు ఉండాలి ఈ బీయింగ్ నుంచి బయటకు వచ్చేసి థింకింగ్ చేయాలి అనే ప్రెషరు నాలో ఉందా లేదా అనే ప్రెషర్ ఇక్కడ తనకు ఉందా లేదా ఉంది బీయింగ్లో ఇబ్బంది ఏమైనా ఉందా ఏమి ఇబ్బంది లేదు ఇబ్బంది అంటూ ఉంటే థింకింగ్లోనే ఉంటుంది బీయింగ్లో ఉండదు డూయింగ్లో ఉంటుంది ఇబ్బందే బీయింగ్లో ఏ ఇబ్బందే ఉండదు మరి మనస్సుకి ప్రెషర్ ఎందుకని బీయింగ్ నుండి doing డూయింగ్లోకి పారిపోవాలనే ఈ ప్రెషర్ మనస్సుకి endukane? ఎందుకని అంటే అదే దాని హ్యాబిట్ ఎడిక్షన్ మైండ్ ఈజ్ ఎడిక్టెడ్ టు థింకింగ్ ఓ ఇజ్ ఇట్ ఎస్ ఇట్ ఈస్ జస్ట్ see it. see the pressure aa pressure gurunchu em cheyal em cheyakl there is no doing just be slow ga aa pressure karigipothu మరి ఇలా జస్ట్ బి అంటే అచీవ్ చేయాల్సినవి ఉంటాయి కదా జగత్తులో వాటి మాట ఏమిటి అవి ఏమీ అచీవ్ చేయనక్కల్లా ఇట్ ఈస్ నథింగ్ వర్త్ అచీవింగ్ ఇన్ దిస్ లైఫ్ ఇన్ ది వరల్డ్ సంథింగ్ హ్యాపెన్స్ లెట్ ఇట్ హ్యాపెన్ జస్ట్ బి కొన్ని జగత్తులో అచీవ్ చేయకపోయినా ఏదైనా నామజపం చేయచ్చు ఏదైనా పూజ చేయొచ్చు ఏదైనా దాన ధర్మాలు చేయవచ్చు తీర్థయాత్రలు చేయచ్చు మరి అవి అవి కూడా అచీవ్ చేయక్కర్లేదా అవన్నీ కూడా ఈ బీయింగ్లో అంతర్గతమై ఉంటాయి జస్ట్ బీ బీయింగ్ని అనుభవం చేసుకోగలిగితే అదే తీర్థము ఆత్మ తీర్థము అన్ని అచీవ్మెంట్స్ దాంట్లోనే ఉన్నాయి రాముడు దాంట్లోనే ఉన్నాడు కృష్ణుడు దాంట్లోనే ఉన్నాడు గంగా యమున అన్నీ దాంట్లోనే ఆ బీయింగ్లోనే ఉన్నాయి జస్ట్ బి పూర్ణ పూర్ణమాదా పూర్ణమే వాశిష్య పూర్ణ శాంతిశాంతిశ్శాంతి మెల్లగా కందూల